గణపతి కవీనామం జ్యేష్పతాశివసరంభా శంకరాచార్యమస్మదాచార్యపే గురుపరంపరాం ం భద్రం తమ్మే విష్మయామదేవాద్రం పశ్యేమాక్షజత్రంగైస్తుభిశేమేత్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తి నూషా విష్వేదా స్వస్తి నస్తాక్షోవిష్టమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి అమూర్తీ సో ఈ ఆత్మతత్వము సూక్ష్మము అని కొంతమంది సిద్ధాంతులు చెప్తూ ఉంటారు వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు సూక్ష్మ విధ ఎందుకంటే వాళ్ళు ఇది సూక్ష్మము అని ఒక భావన చేయబట్టి అదే సత్యమని అనిపిస్తుంది మనం ఏదో ఏదో ఒక దాన్ని పట్టుకుని దానివంటే కొన్ని సంవత్సరాలు పడ్డారనుకోండి అది సత్యం అని ఆ ఓపెన్నెస్ లేకుండా అయిపోతుంది సో ఆ విధంగా వీళ్ళు సూక్ష్మ విధులు ఆత్మ సూక్ష్మము అని ఎప్పుడైతే ఆ మాటే అంటూ ఉంటారు లోకంలో అనేక వాదులు ఉంటారు వాళ్ళ వాళ్ళ వాదాలని వాళ్ళు అలాగే చెప్తూ ఉన్నారు సో అలా చెప్పి చెప్పి చెప్పి అదే సత్యం అని అనిపిస్తుంది అసత్యాన్ని పదిసార్లు పలికేప్పటికీ అదే సత్యంగా భాషిస్తుంది ఇది పాలిటిక్స్లో కూడా ఉంది ప్రిన్సిపల్ గోబెల్స్ థీరీ అని గోబెల్స్ ఏం చేసేవాడు హిట్లర్స్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ప్రోపగాండా అతని పేరే మినిస్టర్ ఆఫ్ ప్రోపగాండా అని పేరు అతని అది డిజిగ్నేషన్ అతను ఏం చేసేవాడు అంటే ఒక అసత్యాన్ని తీసుకుని అదే పనిగా ప్రచారం చేసేవాడు ఆ ఎవరైనా కొలీగ్స్ ఎవరిని అసత్యం కదా అంటే పర్లేదు నువ్వు అలా చెప్పుకుంటూ పో ఒక యాభై సార్లు వంద సార్లు చెప్పే అదే సత్యం అయిపోతుంది సత్యం సత్యంగా సత్యం అక్కడే ఉండదు మనం దాన్ని నిర్మాణం చేయాల్సి ఉంటుంది సత్యాన్నది చెప్పేవారు సో ఈ విధంగా కాబట్టి వీళ్ళు సూక్ష్మ విధాయి వాదులందరూ అంతే వాళ్ళకి ఏం ఓపెన్ మైండ్ ఏ సో ఆత్మ సూక్ష్మము ఆత్మ సూక్ష్మము అని అలాగే కొన్ని సంప్రదాయాల్లో శరీరము అనే పదాన్ని వాళ్ళు ఏం చేశారంటే సిద్ధాంతంలో పెట్టేశారు మా నాన్నగారు ఈ శరీరం శరీరం అంటూ శరీర పదం ఎలా వచ్చింది సంస్కృతంలో శీర్యతే ఇది శరీరం అని వచ్చింది కదా ఆ పదం వచ్చింది అలా వచ్చింది సంస్కృతంలో పదాలు అలా వస్తాయి ఏదైతే శిథిలమైపోతుందో దానికి శరీరం అని పేరు కొంచెం సంస్కృతం వచ్చిన మొట్టమొదట ఆ అర్థం తెలుసుకుంటూ ఉంటాడు శ్రీకృష్ణుడు ఇదం శరీరం కౌంటేయ ఇది శరీరము క్షేత్రం అనగుడును శిథిలమైపోయి దాని పేరు శరీరము దేవుడికి శరీరము అంటే శిథిలం అయిపోతుంది అది శరీరం శరీరం అని ఆ రకంగా దానివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా దేవుడు కనపడ్డాడో మానే దేవుడు ఎలాగో కనపడ్డు ఎవడేం కనపడ్డానికి ఆయన రోట కూర్చున్నా ఆయన ఏం కాదు కదా వీడికి శరీరాభిమానం గట్టిగా మిగుతుంది దృఢమైన శరీరాభిమానాన్ని పెంచి పోషించుకుంటాడు అస్తమానం శరీరం శరీరం అంటుంటే అదే ఆ అభిమానమే మిగులుతుంది ఆఖరికి వారు ఎలా తయారవుతారంటే శరీర విధ అన్నట్టుగా తయారవుతారు సో సూక్ష్మ ఇది సూక్ష్మ విధ సో ఆత్మ సూక్ష్మము అంటే దానికి ఎంతో కొంత పరిమాణము గలదు అని ని అభిప్రాయం ఆ పరిమాణం ఉంది అని మీరు అంగీకరిస్తే తాత్పర్యం ఎలా ఉంటుందంటే పరిమాణం లేకుండా ఎలా ఉంటుంది పరిమాణం ఉండి తీరాలి దేశము కాలము పరిమాణము ఇవి అప్సల్యూట్ అన్నట్టుగా తీసుకుంటారు ఇవి వస్తుతత్వంలో ఉండి పేరుతాయి అన్నట్టుగా తీసుకుంటారు దాన్నే నామరూప బుద్ధి అంటారు ఎందుకంటే దేశకాలములలో పరిచ్ఛిన్నమై ఉండే వస్తువుని మీరు ఎప్పుడైతే అన్నారో అది నామరూపాలు అయిపోతుంది తప్ప అంతకంటే మరేం కాదు నిజానికి తత్వము ఎంతవరకు అయితే నామరూపములు గలది మాత్రమే సత్యము అని వీడు అనుకుంటాడో అంతవరకు వీడికి తత్వం తెలియకుండానే ఉండిపోతున్నది తెలిసే ప్రసక్తే లేదు వీడు నామరూప బుద్ధిని తిరస్కరించిన నాడే వీడికి తత్వం అర్థమవుతుంది ఎందుకంటే తత్వము అది అనామము అరూపము అని కాబట్టి సో ఈ సూక్ష్మ విధులు నామరూపబుద్ధి అయితే వచ్చి ఆ పరిమాణము గలదు పరిమాణము అనేప్పటికీ మధ్యమ విధు సో ఈ అణు పరిమాణము గలది అని చెప్పేటువంటి వాదులు వైష్ణవ సిద్ధాంతంలో తర్వాత దిగంబరులు అని ఒకళ్ళు ఉన్నారు ఈ దిగంబరు సిద్ధాంతం ఎప్పుడైనా కుంభమేళాకు వెళితే తెలుసుకుంది పూర్వం డాక్టర్ని చదువుకునేవాళ్ళు డాక్టర్ని చదువుకున్న ఏదో సిద్ధాంతం ప్రకారంగా బతికేవాళ్ళు ఇప్పుడు ఎవరికి డాక్టర్ని అక్కర్లేదు ఏవో కొన్ని ఆచార వ్యవహారాలు పట్టుకోవడం ఓ కొంత కర్మగాండ పట్టుకోవడం దాంతో నడిపించడం అద్వైత పీఠం ఉంటే వాళ్ళేం అద్వైతం చదవడం నా మొహం చదవరు ఉంటే అద్వైతం అని అక్కడ కూడా ఏవో ఉపాసనలు అవి చేసుకుంటూ వాళ్ళ క్షేపణ చేస్తారు ఆ ఉపాసనలు అద్వైతం అద్వైతాన్ని తాత్కాలికంగా ఉపాసన చేస్తూ అద్వైతం వైపు కూడా వాళ్ళేం అనుకున్నట్టు కనపడదు అలాగంటే అలా అనుకుంటున్నట్టుగా కనపడదు ఆ స్ట్రక్చర్లో ఉండే వాల్యూ సిస్టము అది అద్వైతం వైపు నడిపిస్తోందా లేకపోతే భేదం వైపు నడిపిస్తోందా అని కనుక చూస్తే అదేదో భేదం వైపే నడిపిస్తున్నట్టు కనపడుతుంది తప్ప అద్వైతం వైపు నడిపిస్తున్నట్టు అనిపించదు చాలా దురదృష్టకరమైన విషయాలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ శంకరాచార్య విగ్రహాలు ప్రతిష్ఠించి అభిషేకాలు చేస్తున్నారంటే అది అద్వైతం వైపు నడుస్తున్నట్ట ద్వైతం వైపు నడుస్తున్నట్ట నాకు అర్థంగానే సంగతి మీకు మీకు మీకు మరో రకంగా అనిపిస్తే గాడ్ బ్లెస్ యూ నాకెందుకునో ఇలా అనిపించింది సమ్హౌ ఐ కుడ్ నాట్ రిలేట్ విత్ ఇట్ ఐమ్ వెరీ ఫన్నీ గాయ ప్రోబబ్లే దట్స్ బాయ్ నాట్ రిలేట్ విత్ ఇట్ ప్రో కాబట్టి సూక్ష్మ అణుపరిమాణము గలది అని దిగంబరులు అనే సిద్ధాంతులు ఉన్నారు దిగంబర సిద్ధాంతం ఒకటి ఉంది వాళ్ళతో ఇప్పుడు శివుణ్ణి ఆరాధించుకున్నామని చెప్పి వాళ్ళలో డజన్ సిద్ధాంతులు ఉన్నారు డజన్ సిద్ధాంతాలు ఉన్నాయి మేము శివుణ్ణి ఆరాధిస్తామని చెప్తారు చెప్పి ఏవేవో చేస్తూ ఉంటారు దిగంబరంగా దిగంబరులు మీకు కాశీ వెళ్తే కనపడతారు వాడికి దిగంబర సిద్ధాంతం ఏం తెలియదు ఉరికే దిగంబరంగా ఇటువంటి తిరుగుతూ ఉంటాడు దట్ దట్ ఈస్ ఆత్మ అణువు సూక్ష్మము ఇంత గోల వాడికి తెలియదు అడిగే దిగంబరంగా తిరగమని వాళ్ళ గురువుగారు చెప్పారు వీడు అదే పని చేస్తుంది ఏదో అలాంటిది ఏదో అయి ఉంటుంది డాక్టర్ని పట్టుకునేటువంటి సందర్భాలు చాలా తక్కువ కానీ పూర్వం వాళ్ళు పాపం ఆ డాక్టర్ నేను గట్టిగా చదువుకుని దాన్నే ఏదో పట్టుకుని వెళ్ళాడుతూ ఉండేవారు టు దట్ ఎక్స్టెంట్ వీ షుడ్ గివ్ దమ్ క్రెడిట్ బట్ స్టిల్ తప్పు డాక్టర్ అని డాక్ డాక్టర్ అని నడిచేటువంటి వచ్చేటువంటి వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ సూక్ష్మ సిద్ధాంత సూక్ష్మ ఇది తప్పు వేదాంతులు ఏమని చెప్తారంటే ఆత్మ ఎందుకు పరిమాణం లేదంట ఆత్మ అంటే ఎరుక ఎరుకకి పరిమాణం ఉండదు పరిమాణములను ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు దీపం ఉంది దీపం దీపం అంటే కాంతి ఆ బుద్ధి కాదు బుద్ధి కాదు దీపం అంటే దీపము అంటే కాంతి ప్రకాశింపజేసేది కాంతిలో ఏది ప్రకాశిస్తుందో దానికి పరిమాణం ఉంటుందా లేకపోతే కాంతికి పరిమాణం ఉంటుందా కాంతికి పరిమాణం ఉండదు కాంతి సర్వవ్యాపకంగా ఉంటుంది దానికి నామరూపాత్మకమైన పరిచ్ఛేదాలు ఏమి ఉండవు కానీ ఆ కాంతిలో ఘత పటాదులు ప్రకాశించినప్పుడు చిన్న పెద్ద ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి కాబట్టి ఆత్మ పరిమాణ జ్ఞాత తప్ప పరిమాణము గలది కాదు పరిమాణము లేదు అని చెప్పడం కోసమే శృతి అనోరణీయాన్ మహతో మహీయాన్ అనే అనే వర్ణన ద్వారా చాలా అందమైన వర్ణన మనం విని దాని ఎందు మనకి ఒక ఉపేక్షాభావం కలిగితే కలగచ్చు కానీ కానీ చాలా గొప్ప వర్ణన అనోరణీయాన్ మహతో మహీయాన్ బిగర్ దాన్ ది బిగ్ అండ్ స్మాలర్ దాన్ ది స్మాల్ అంటే స్మాలర్ దాన్ ది స్మాలెస్ట్ బిగర్ దాన్ ది బిగ్గెస్ట్ అంటే అర్థం ఏంటండి ఇట్ కెనాట్ బి ఫీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ సైజ్ ఆర్ వాల్యూమ్ అది ఆత్మా ఆత్మ ఎక్కడున్నది గుహాయాం నిహితోస్య జంతో ఈ ప్రాణి యొక్క హృదయమునందు ప్రకాశిస్తూ ఉన్నది అనే అభిప్రాయం కాబట్టి అలా చెప్తారు తర్వాత ఇక్కడ ఒక మీమాంస ఉన్నది ఇప్పుడు అంగుష్టమాత్రపురుష మధ్య మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూత భవ్య తోన విచుకుప్సతే అంటే ఏదో ఆఖరి పాదం ఏదో గుర్తులేదు కఠోపనిషత్తులో ఉన్నది అక్కడ ఏమని చెప్పారంటే ఆత్మని మధ్య ఆత్మ దేహం దేహం మధ్యలో ఉంటుంది మధ్య అంటే హృదయం దేహం మధ్యలో అంటే హృదయమునందు తిష్టతి దృఢముగా నిలిచి ఉండును అదే పరమాత్మ ఆ పరమాత్మ ఎలా నిలిచి అంగుష్ఠమాత్ర ఈ అంగుష్ఠ ఎంత ఉంటుందో అంతలా ఉంటుంది హృదయము ఈ గుప్పిడి ఆకారంలో ఉంటే ఆ గుప్పిడి లోపల అంగుష్ఠం ఎలా ఉంటుందో అంతటి పరిమాణము మాత్ర అంటే పరిమాణము మా మానే కొల కొలమాన సో అంగుష్ఠ పరిమాణ అంగుష్ఠ బొటన వేలు పరిమాణం గలది అని మీకు కఠోపనిషత్తులో కనపడుతుంది అయితే మహాభారతం చూసినట్లయితే సావిత్రి ఉపాఖ్యానంలో యమధర్మరాజు వచ్చి సత్యవంతుని యొక్క ప్రాణాలని తీసుకెళ్ళిపోతాడు సత్యవంతుని జీవుణ్ణి తీసుకెళ్ళిపోతాడు కదా ఆయన ఆయన భర్య మీద వస్తాడు యమధర్మరాజు కథ మీరు వినే ఉంటారు ఓ పాశం ఒకటి వేసుకొస్తాడు ఆ పాశాన్ని ఇలా విసురుతాడు విసిరి సత్యవంతుడు దేహం నుంచి ఆ సత్యవంతుడనే జీవుణ్ణి సత్యవంతుడైనా పేరు అతని పేరు ఆ ఆ జీవుణ్ణి లాగేసి పట్టుకుపోతూ ఉంటాడు లాగేసి జీవులో పెట్టుకు పట్టుకుపోతాడు ఆ తపాశం వేసిలాగి అప్పుడు ఎంత ఉంటాడు ఆ సత్యవంతుడు అంటే అంగుష్టవంతు ఉంటాడని వర్ణించారు అక్కడ ఈ కథోపనిషత్ అంగుష్ఠమాత్ర పురుషానే ఆ కథకి ముడిపెట్టి సో జీవుడు అంగుష్ఠవంతు ఉంటాడు ఏమండే దీని మీద రామానుజాచార్యుల్ని అడిగారు ఆయన మరి భాష్యం రాశారు కదా భాష్యాల్లో రాశారు కదా ఆత్మ అణుపరిమాణ అని రాశారు అణు అంటే అత్యంత సూక్ష్మం ఇది అంగుష్ఠం అంటే సూక్ష్మం కాదు కదా ఇది మధ్యమ పరిమాణం అయిపోయింది అప్పుడు నువ్వు అణు అని ఎలా అక్కడేమో అంగుష్ఠ అంగుష్ఠమాత్ర పురుష అని స్మృతి చెప్పింది కదా అంటే దానికి ఆయన ఏమని చెప్పారంటే అది అవడానికి అణుపరిమాణమే కాని హృదయము ఏ హృదయంలో ప్రకాశిస్తోందో ఆ హృదయము యొక్క అంగుష్ఠ పరిమాణాన్ని దీని మీద అధ్యారోపణ చేశారు అని చెప్పారు ఆయన అంటే అద్వైతుల భాష మాట్లాడేశారు ఆయన హుడ్ గెట్ ది పాయింట్ దిస్ ఈస్ వాట్ యూ టోల్డ్ వాస్తవంగా అణు సూక్ష్మ పరిమాణమే కానీ ఏ ఏ హృదయంలో ప్రకాశిస్తోందో ఆ హృదయం యొక్క వాల్యూమ్ని అది అంగుష్టం అంత ఉంటుంది హృదయం అంగుష్టమంత అంటే మొత్తం హృదయం అంగుష్టం అని కాదు దాని లోపల ఉండే ఖాళీ ప్రదేశం అంగుష్టవంత ఉంటుంది ఆకాశం హృదయాకాశము అంగుష్టవంతుంటుంది ఆ హృదయాకాశములో ఇది ప్రతిఫలిస్తోంది కాబట్టి దేనిలో ప్రతిఫలిస్తోందో దాని యొక్క ధర్మాన్ని దీని ఆరోపించి ఘటాకాశం ఉన్నప్పుడు ఘటము యొక్క వాల్యూముని ఘటంలో ప్రతిఫలించే ఆకాశానికి అంతగట్టి దాన్ని ఘటాకాశం అని అన్నట్టుగా అణుపరిమాణము ఆత్మకి ఇది ఈ హృదయ పరిమాణాన్ని అంటగట్టే అని ఆయన హృదయ హృదయ దేశము అనే ఉపాధి వల్ల దీనికి మధ్యమ పరిమాణం వచ్చినట్టు ఉండే కానీ వాస్తవంలో అణు పరిమాణమేన ఆయన సిద్ధాంతీకరించారు శంకరులు ఏమన్నారంటే శంకరులు రామానుజాచార్యులకి చాలా ముందు ఈ ప్రసంగము ఇది భవిష్య పురాణంలో ఉంది అదేవడో పండితులు కూర్చొని ఆశిపెట్టాడు ఇలాగా భవిష్య పురాణంలో ఒక అస వస్తుంది భవిష్య పురాణం ఉంటే ఇలాగే ఉంటుంది అన్నీ ఇలాంటి పిచ్చి పిచ్చి కథలే ఉంటాయి ఆ కథలో ఏమో వస్తుందంటే శంకరాచార్యులు వెళుతూ ఉంటారు ఎదురుకుండా రామానుజాచార్యులు వస్తారు వస్తా ఏమండీ మీరు ఇలాగ నేను పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇలాంటిది ఏదో మొదలుపెట్టారు కానీ ఇద్దరి మధ్యన ఉంటుంది అది ఇది ప్రసంగం ఇలాంటివన్నీ ఉంటాయి భవిష్యపురాణంలో ఎవరిలో ఎవరి తోచింది వాటిని రాసి పారేషన్ అలాగే భవిష్యపురాణంలో సీతాదేవిను సీతాదేవి ఎటో వెళుతుంటే రుక్మిణీదేవి అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇలాంటివి ఏవో ఉంటాయి అంతా గగ్గోలు గగ్గోలు కింద ఉంటుంది అంటే మీరు ఏది పట్టించుకోకుండా అన్నిటికీ తలకే ఉపేసి జూడు బసవన్న అని తలకే వెళ్ళిపోతూ ఉంటారు జనం దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు మీరు కొంచెం సూక్ష్మంగా పరిశీలించాలంటే అన్ని సమస్యలే ఎనీవే అప్పుడు దీనికి సిద్ధాంతం ఏమని చెప్పారంటే చూడవ అంగుష్ఠ పరిమాణం గల దానికి సార్ అణు పరిమాణం గల దానికి ఉపాధి ధర్మాన్ని బట్టి అంగుష్ట పరిమాణం వచ్చిందని నువ్వు అంటున్నావు కదా పరిమాణమే లేని దానికి ఉపాధిని బట్టి పరిమాణం వచ్చిందని మేమంటే ఏమిటి నీ సమస్య అని అడుగుతారు అసలు పరిమాణము లేదు పరిమాణము కలిగిన దేహేంద్రియాదులలో అది ప్రకటమైన సందర్భంలో ఈ దేహేంద్రియాదుల యొక్క పరిమాణం దాని మీద ఆరోపిస్తున్నాము అని మేము చెప్తాం అది సర్వవ్యాపకమైన దానికి దేహేంద్ర యాదుల పరిమాణం అధ్యారోపం చేత వచ్చింది అని మేము చెప్తాం మేము చెప్తే అది తప్పు అంటువు నువ్వేం చెప్పావు అణు పరిమాణమైన దానికి మధ్యమ పరిమాణం అధ్యారోపం వల్ల వచ్చిందని చెప్తే అది కరెక్ట్ అది మాత్రం కరెక్ట్ అవుతుంది మన ఇద్దరం ఒకే దారిలో ఉన్నాము అని దాని మీన్స్ సిద్ధాంతీకరిస్తాడు ఎవడో పండితుడు రాశాడు ఇదంతా కాబట్టి తర్వాత దీనికి దీనికి సపోర్టింగ్ ఏమిటంటే ఈశానో భూతభంజస్య అక్కడే ఉంది అది అంగుష్ఠ పరిమాణం గలదైతే గడచిన సర్వమునకు రాబోయే సర్వమునకు ఈశాన అంటే శాసక గడచిన సర్వమును రాబోయే సర్వమును నియంత్రించేది ఎలా అవుతుంది అంగుష్ఠ పరిమాణం గలది గడచిన సర్వమును రాబోయే సర్వమును నియంత్రించేది అంటే సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యమోనే తెలుస్తూనే ఉంది అది అంగుష్ఠమాత్ర అయింది ఎలా అయింది ఆ హృదయ దేశము యొక్క పరిమాణాన్ని దాని మీద ఆరోపించటం చేత అయింది తప్ప వాస్తవంగా అంగిష్టమాత్రహాని కాదు అని సిద్ధాంతీకరిస్తారు మరి అయితే ఈ సత్యవంతుడు ఈ కథ ఏమిటి చూడండి కథలు వేరు సిద్ధాంతం వేరు మీరు కథల్ని సిద్ధాంతంలో పట్టుకురావచ్చు కథలు వేరు సిద్ధాంతం వేరు కొన్ని కథలు సిద్ధాంతానికి అనుకూలంగా సింబాలిక్గా ఆ సూచనప్రాయంగా ఉంటాయి అటువంటి కథల్ని మనం స్వీకరిస్తాం మిగతా కథలను ఉపేక్ష చేస్తాం అంటే అక్కడ ఆ సావిత్రి ఉపాఖ్యానం యొక్క తాత్పర్యం ఏమిటంటే మహాపతి వ్రత మృత్యుదేవతను కూడా జయించగలదు అని దాని తాత్పర్యం అంతేగాని అదేదో ఈ హోమియోపతి మందు సీసా లాంటిది ఒకటి ఉంటే ఆయన ఏదో పట్టుకెళ్ళాడని అలాగంటి మాట కాదు అది ఆవిడ మహాపతి వ్రత చేయగలదు స్త్రీ శక్తి అంత గొప్పది మృత్యుదేవత కూడా దాని ముందు వీగిపోతుంది అని అలాగే అర్థం చేసుకోవాలి స్థూల ఇతిచే తద్విధహ కొంతమంది అన్నారు సూక్ష్మం కాదు స్థూలము మధ్యమ పరిమాణం గలది ఈ ఈ మాట చెప్పి వాళ్ళు ఎవరు అంటే అనేకులు ఉన్నారు దీంట్లో ఈ స్థూల పరిమాణము గలది ఆత్మ అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది సూక్ష్మ పరిమాణము గలది అనేది లోకాయతులు వైష్ణవులు ఉంటాయి ఇక్కడ లోకాయతులుగా దిగంబరులు వైష్ణవులు ఉంటాయి ఇక్కడ స్థూల దేహమే ఆత్మ అని చెప్పి వాళ్ళు లోకాయతులు సో లోకాయుతలు అంటే నాస్తికులు వాళ్ళే తమను తాము హేతువాదులు అని ప్రకటించుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా ఉంటారు చార్వాకులను ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ కూడా దేహమే ఆత్మ అని సిద్ధాంతీకరిస్తారు అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఎలా నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఇది మ్యాటర్ యొక్క ఆ మ్యాటర్ మ్యాటర్ కారణము చైతన్యం కార్యము అని చెప్తారు మ్యాటర్ నుంచి చైతన్యం పుడుతుంది ఎలా అయితే అన్నాన్ని పుల్ అన్నాన్ని పుల్లబెడితే పుల్ పులు అన్నాన్ని పుల్లబెట్టడం అంటారా పుల పుల్లబెట్టడం అంటే పులిసీట్లా చేస్తే అది ఆల్కహాల్ ఒక నిషా ద్రవ్యం నిర్మాణం అవుతుందో అదేవిధంగా మ్యాటరు ఈ పంచభూతాల సమావేశం వల్ల ఒక చైతన్యం చైతన్యం ఒక నిషాలేటిది అది వచ్చింది అని వాళ్ళు ది కాన్షియస్నెస్ ఇస్ ది ఎపి ఆఫ్ మ్యాటర్ అని వాళ్ళు సిద్ధాంతీకరిస్తారు కాబట్టి ఇప్పుడు చైతన్యము పదార్థము మ్యాటర్ అండ్ స్పిరిట్ మ్యాటర్ అండ్ స్పిరిట్లో ఏది రియల్ ఏది అన్ రియల్ అంటే స్పిరిట్ ఈస్ రియల్ అంటే వాడు మతవా మత రిలి రిలీజియస్ పర్సన్ అవుతాడు మ్యాటర్ ఈజ్ రియల్ అంటే వాడు నాస్తికుడు అవుతాడు అదే మెటీరియలిస్టిక్ వాదం అటువంటి వాదాన్ని ఈ లోకాయుతులు చెప్తారు అయితే అంతటితోటి స ఆగదది ఈ స్థూల స్థూలా స్థూల ఇది స్థూలవిధ అని చెప్పి దాంట్లో ఎవరైతే ఈ ఉంటారు అహం బ్రాహ్మణ ఇక టీకాకారులు అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అనే ఆగ్రహాన్ని స్థూలవాదంలో పాలుస్తాం అది కూడా ఉంది కదా సమాజంలో ఇప్పుడు ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ ఎలా బిహేవ్ చేస్తారంటే ఇదిగో ఈ క్యాస్ట్ దిస్ ఈస్ ది ట్రూత్ బ్రాహ్మణత్వాన్ని మనం రక్షిస్తే మనం సత్యాన్ని రక్షించిన వాళ్ళమవుతాము అని ఒక బ్రాహ్మణ సమాజంలాగా పెడతారు అయితే క్షత్రియ మనం క్షత్రియులము క్షత్రియత్వాన్ని రక్షిస్తే అది పరమసత్యాన్ని మనం పట్టుకున్నట్టే అలాగే ఇప్పుడు మాదిగా మాదిగ అనే క్యాస్ట్ యొక్క ఐడెంటిటీని మనం రక్షిస్తే అదొక జాతి ఆ ఐడెంటిటీని రక్షిస్తే మనం పరమసత్యాన్ని పట్టేసుకున్నట్టే అన్నట్టుగా యాస్డో యాస్డో అలాగా ఉంటారు వీళ్ళందరూ కూడా స్థూల ఇది స్థూల మీద కేటగిరీలో పడతారు ఎందుకంటే వీడు క్యాస్ట్ కన్సిడరేషన్ చేసిన ఏది చెప్పినా ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాలన్నింటిలో వాడు చెప్తున్నటువంటి తత్వం దేనికి వర్తిస్తున్నది స్థూల దేహానికి వర్తిస్తుంది కాబట్టి సూక్ష్మదేహానికి వర్తించదు స్థూల దేహానికే వర్తిస్తుంది కాబట్టి తర్వాత ఈ నేషనలిస్ట్ ఐఎమ్ ఇండియన్ ఐఎమ్ అమెరికన్ అనే ఫెనటిసిజం ఫ్యాసిజం ద ద వైట్ జర్మన్ రేస్ ఇస్ రేస్ ఫ్యాసిజం ఫ్యాసిస్ట్ వీళ్ళందరూ కూడా ఆ దేహము యొక్క లక్షణమే అదే పరమసత్యము అని చెప్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా స్థూల ఇతి స్థూలవిధ అనే దాంట్లో పడతారు ఇక్కడ టీకాకారుడు అంటాడు వర్ణాశ్రమాదయ దేహే మాయయా పరికల్పిత వర్ణము ఆశ్రమము ఇప్పుడు దేహం ఉన్నది ఓ దేహం ఉంటుంది ఈ దేహం ఏమిటి గృహస్థ ఇప్పుడు వీడు హృషికేసిపోయి ఏదో ప్రొసీజర్ ఒకటి ఫాలో అయ్యి వీడేమో కాషాయం గొప్పకొస్తాడు ఇప్పుడు ఈ దేహం ఏమిటి సన్యాస దేహానికి ప్రాధాన్యం ఆత్మలింగం తీసాడు అంటాడు ఆత్మలింగం ఏమిటి మెటీరియల్ లింగం మెటీరియల్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి తీశాడు దేహాన్నించి తీసాడు కాబట్టి వాడు దేవుడంటే ఇట్ ఈజ్ సచ్ ఎ సచ్ ఎ బోగస్ థింగ్ సో బౌ ఇట్ ఈస్ గోయింగ్ ఈ ఆత్మలింగం తీసిన వాళ్ళు ఈ టీవీ టీవీ యాంకర్స్ ఉంటాం చూడండి వీళ్ళు సమ్ బీఎస్సీ పాస్ అయినట్టు వాళ్ళకేం ఫిలాసఫీ తెలీదు ఏమీ తెలియదు సమ్ బేసిక్ కామన్ సెన్స్ తప్ప ఇంకేం అరగర వాళ్ళు కొట్టుకుని ఏకేసారి ఈ ఆత్మలింగం దే హవ్ మేడ్ దమ్ సర్చ్ సి లుక్ సిల్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది పీపుల్ సో సిల్ దే లుక్ బట్ స్టిల్ ఇది గోసా చూడండి లోకం ఎలా ఉంటున్నాం చాలా విడ్డూరమైనటువంటి సమాజం సమాజంలో ఆ సూపర్ స్టిషన్స్ అంత బలంగా ఉంటాయి చదువుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఆ దారిలో పోతూ ఉంటారు ఇప్పుడు ఇలాగ కూర్చుని ఈ వాదాలన్నింటినీ పరిశీలించడం అవసరమా కదా అంటే అవసరమే అని నేను మీకు ముందే మనవి చేశాను నేను అవసరమని నేను ముందు నిరూపించకపోతే ఐ డోంట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ ఫర్ డిస్కషన్ నా క్లాసుకి మెటీరియల్ లేకుండా ఎందుకంటే ఈ వైదత్య ప్రకరణం అంతాలో ఉన్న సగం పైచర్లు కాబట్టి ఈ రకమైన సమాజంలో ఉండే ధోరణులు ఏవైతే ఉంటాయో వీటి యొక్క రూపాలు కొన్ని సూక్ష్మం కావచ్చు స్థూలం కావచ్చు మన మనస్సులో కూడా ఉంటాయి మనలో ఉంటాయి ఈ రూపాలు కొన్ని ఈ ఈ రకమైన రూపాలు కొన్ని మన మనస్సులో ఉంటాయి వాటినన్నిటినీ కూడా నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా క్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది అందు గురించి ఈ విచారం తప్పదు కాబట్టి వర్ణాశ్రమాదులు ఏవైతే ఉన్నాయో ఇవి దేహమునకు దేహమునందు ఆరోపించబడ్డవే తప్పిస్తే ఇంకంతకంటే మరొకటి కాదు మరి దేహమునందు వర్ణాశ్రమాదు కల్పితములైతే ఈ కల్పనకి మూలంలో ఏముంది మాయయా కల్పిత అంటేకారుడు అంటున్నాడు అజ్ఞానం చేత దేహమునందు కల్పించబడినవి దేహం దేహము అది శవము ఆ శవాన్ని పట్టుకుని ఆత్మంటావేట సో మమ్మల్ని స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఒక శవాన్ని నలుగురు మోసుకెళ్తుంటే రమణ మహర్షి చూసి అంటారు ఒక నాలుగు శవాలు ఇంకో శవాన్ని మోసుకెళ్తున్నాయి అని అంటారు ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్ సో ఆ శవాన్ని ఆత్మని ఎలా కాబట్టి స్థూలదేహము ఆత్మ అనే సిద్ధాంతము లేకపోతే ఆత్మ యొక్క స్వరూపంలో క్యాస్ట్ బ్రాహ్మణత్వం ఉంది మరొకటి ఉంది మరొకటి ఉంది వాళ్ళందరూ కూడా శవాన్ని ఆత్మగా స్వీకరిస్తున్నారు డిఫరెంట్ లెవెల్స్లో ఇప్పుడు లోకాయుతుడు ఉన్నాడంటే వాడు శవాన్ని దేహమే ఆత్మ అంటాడు ఇంక దేహాన్ని మించింది మరొకటి లేదంటాడు అదే క్యాస్టియస్ట్ ఉన్నాడంటే వాడు దేహమే ఆత్మ అన్నట్టుగా చెప్తో దేహభిన్నమైన ఆత్మ కూడా ఉందంటాడు వాడు ఓసారి టూ ఓసారి అటు ఓసారి సో డిఫరెంట్ షేడ్స్లో ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ దేహాభిమానం గల వాళ్ళు అసలు ముందు ఇన్ ప్రిన్సిపల్ దేహము ఆత్మ కాదు అని నిరాకరించాల్సి ఉంటుంది నచూత సంఘ సో తద్బ్రహ్మ నిష్కలమహం అంశములు వాల్యూము సైజు పరిమాణము ఇత్యాదులు లేని వీటన్నిటికీ అతీతమైన ఆ పరబ్రహ్మను నేను నచూతసంఘ ఈ పంచభూతముల యొక్క సమాహారము ఈ శవం ఏదైతే ఇది నేను కాదు అని అసలు నిజానికి వాట్ ఈజ్ బాడీ బాడీ ఏమిటి ఇది ఒక స్థూలమైన పదార్థము మెటీరియల్ ఆబ్జెక్ట్ అని చాలామంది అనుకుంటారు కానీ వేదాంతులు లోతైన తత్వం తెలుసున్న వాళ్ళు దాన్ని కూడా అంగీకరిస్తారు వాళ్ళు ఏమంటారు అంటే బాడీ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ బాడీ ఈజ్ ఎన్ అబ్స్ట్రాక్షన్ అబ్స్ట్రాక్షన్ అంటే ఒక ఫిజికల్ రియాలిటీ లేని దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు ఇంద్రధనుస్సు అన్నారు వాట్ ఈస్ ఇంద్రధనుస్సు అక్కడ ధనుస్ ఏమన్నా ఉందా ఏమీ లేదు ఇట్స్ ఎన్ సంథింగ్ విచ్ అపియర్స్ బట్ దెర్ ఇస్ నో బో దేర్ దెర్ ఇస్ నో బో ఇంద్రధనుస్సు ఈ కోన ఆ కొన మధ్యలో జియా లేదు నారిత్రాడు లేదు ఈ కొన నుంచి ఆ కొనదాకా వ్యాపించి ఉంది అని ఇలా వర్ణిస్తారు కవులు ఆ వర్ణనలో ఇట్ ఈస్ ఎంటైర్లీ ఎన్ అబ్స్ట్రాక్షన్ దెర్ ఈజ్ నో దెర్ ఈజ్ నో బో అరని సచ్ అలాగే దేహం అనేది ఏమీ లేదు ఇట్ ఈజ్ బాడీ అనేది ఏమిటి మీరు ఆలోచించండి ఇప్పుడు స్పర్శ జ్ఞానము లేదనుకోండి బాడీ అనేది ఉంటుందా స్పర్శ లేదనుకోండి బాడీ ఉండదు స్పర్శ ఏమిటి ఇట్ ఈజ్ ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ ఈ స్పర్శ జ్ఞానము అనే పేరుతో ఉన్న అనే రూపంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ ఏమి గలవో వీటిని ఇంటిగ్రేట్ చేస్తే మనస్సులో ఆ మనస్సులో ఉత్పన్నమయ్యేటువంటి ఒక భావనకి బాడీ దేహము అని అంతకంటే దేహం అనేది ఏమీ లేదు నిద్రపోయారు ఈ స్పర్శ జ్ఞానం అంతరించింది దేహం లేదు ఎనస్థిషియా ఇచ్చారు స్పర్శ జ్ఞానం అంతరించింది దేహం లేదు కాలు తిమ్మిరెక్కితే కాలు ఉండదు మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి కాలు తిమ్మిరెక్కినప్పుడు కాలు ఉండదు అయితే కాలు చూస్తే ఉంటుంది మళ్ళా కళ్ళు ఉన్నాడు కాలు ఉండదు తిమ్మిరెక్కిన కాలు అక్కడ లేనట్టే లెక్క చూసేటంటే మళ్ళీ స్పర్శ జ్ఞానం కాకుండా రూప జ్ఞానం వచ్చింది కాబట్టి మళ్ళీ బాడీ ఉన్నట్టు కనపడుతుంది ఏదో ఒక సెన్సేషన్ ఉండాలి ఆప్టికల్ సెన్సేషన్ అని అవ్వాలి టచ్ సెన్సేషన్ అని అవ్వాలి ఈ రెండింట్లో ఈ రెండూ కనుక లేకపోతే నిద్రావస్థలో రెండూ లేవు బస్ ఓవర్ దర్ ఇస్ నో బాడీ తర్వాత శిశువు ఉందనుకోండి నేను బాడీని నేను దేహాన్ని అనే భావనే ఉండదు శిశు ఇట్స్ ఎ లైఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ బాడీ ఇట్ ఈస్ లైఫ్ ఆ తర్వాత అది తెలివితేటలు పెరిగి దేహాభిమానాన్ని పెంచుకున్న తర్వాత ఇట్ బికమ్స్ ది బాడీ కాబట్టి అటువంటి బాడీని పట్టుకుని అసలు దాంతో దాంతో అధ్యాస ఆ బాడీ ఎందు తాదాత్మ్యాన్ని కలిగి ఉండడమే మహాదోషం మనకున్న సంసారం అంతా అక్కడి నుంచే వచ్చింది అది అలాంటి తాదాత్మ్యాన్ని కలిగి ఉండడంతో సరిపెట్టుకోకుండా ఆ తాదాత్మ్యమే సత్యం భ్రమలో ఆ దేహధర్మాలను అన్నిటినీ తనపై అధ్యారోపణ చేస్తూ కూర్చోడం ఇది మహాదోషం ఇది అజ్ఞానం యొక్క పరాకాష్ట దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే ఈ పిల్లలు ఈ టాయిస్ కొంటారు చూడండి ఆట బొమ్మలు ఆ కొన్న ఆట బొమ్మల్ని కౌగులించి కొడుకుంటారు రాత్రి పడుకున్నప్పుడు ఆట బొమ్మల్ని కౌలించుకుని కొడుకుంటారు ఏదో ఈ పిచ్చి ఈ ఇలా ప్రమోట్ చేస్తారు బిజినెస్ పీపుల్ They promote everything. They work for energy and culture to be determined felt qualified by looking at tonnes on their own and they feel Android for the valentine card. And that crazy percent кажется that a valentine card. Instead you say they said a lighthouse 큰 star or unite twice. I say they made it into one� 파�ien hanya 30。They said I like you and I originally watched it. I asked you I amami. ఇలాంటి కాదులో పాతికి ముందుకి పంపిస్తాడు ఇప్పుడు వాడు ఎవరిని లౌచిస్తున్నట్టు కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద వ్యామోహం వాళ్ళు నేర్పుతారు మనం వాళ్ళు నేర్చింది నేర్చుకుంటాం వాళ్ళు నేర్పింది నేర్చుకుంటాం వీళ్ళు వెళ్ళి లోకంలోకి వెళ్ళి నేర్చుకుని వస్తారు వీడేమీ ఆలోచించి సిద్ధాంతీకరించుకోవడం అది ఎప్పుడు మనిషి సో మూడవ పరప్రత్యనీయ బుద్ధి అని కాళిదాసాక చెప్పినట్టుగా ఇతరుడి ఏది బోధిస్తే అది నేర్చుకుంటాడు తప్ప వీడి ఆలోచన ఉండదు వాడు నువ్వు ప్రేమించు ఇలా ప్రేమించడం ఇది అని చెప్తే అలా నేర్చుకుంటాడు ఎనివే సో ఈ పిల్లలకి టాయిస్ నేర్పుతారు బార్బీ అది దానికోసం ఇందకుతున్నా బార్బి బార్బి అంటే ఏంటండి అవు బొమ్మ ఇప్పుడు ఇప్పుడు మగపిల్లలకి ఆడపిల్లలకి ఆట వస్తువుల్లో భేదం ఉంటుంది లేదా లింగ భేదాన్ని బట్టి ఆ మనస్సులో ఉండే భేదాన్ని బట్టి ఏదో భేదం ఉంటుంది మగపిల్లలైతే గన్సు రైలు లేకపోతే ఏదో డిస్కు డిస్కు ఇలాంటివివోవో బొమ్మలు వీళ్ళు కొనుక్కుంటే ఆడపిల్లలు బార్బీ కొనుక్కుంటారు ఆ బార్బీకి ఏవో వస్త్రాలంకరణ ఈ బార్బీకి చైనీస్ దుస్తుల్లో ఉన్న బార్బీ అమెరికన్ దుస్తుల్లో ఉన్న బార్బీ అంటో చీర కట్టుకున్న బార్బీ అంటూ ఇలాగ బార్బీకి అలంకారాలు ఇప్పుడు నిన్న బార్బీ యాభైవ వార్షికోత్సవం అయింది మీకు తెలుసా బార్బీకి వార్షికోత్సవం ఏంటి అంటే ఇంకో కొన్ని బార్బీలని కొనిపించడం మంచి అత బార్బీ బొమ్మ ఎంత మోచేయంత ఉంటుందండి రబ్బర్తో చేసి ఉంటుంది ప్లాస్టిక్తో సమ్ ప్లాస్టిక్ కానీ దానికి ఖరీదు ఎంతటి ఉందో ఉంటుందో ఐదు రూపాయలు ఉంటుంది కొంతమంది బార్బీలు కలెక్షన్ చేస్తారు ఈ కొని ఇల్లంతా బార్బీలు అల్లాలనుకారం ఎందుకు ఈ బాధ్యులు కలక్షణం ఉందిగా అంటే అవసరమైన డబ్బు కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే దాన్ని ఏం చేయాలో తెలియక ఇటువంటి పనులన్నీ చూస్తాయండి దీనివల్ల నష్టం ఏవని మీరు నన్ను అడగచ్చు చూడండి అంతా నష్టమే ఎందుకంటే ఒక రాంగ్ వాల్యూని మీరు ఎప్పుడైతే జీవితంలోకి తెచ్చుకున్నారో ఆ రాంగ్ వాల్యూ చుట్టూ దేర్ ఆర్ సోమనే అదర్ రాంగ్ వాల్యూస్ ఆ రాంగ్ వాల్యూస్ ఏం చేస్తాయంటే సో దే క్రియేట్ ఎ సిస్టమ్ and we are caught in that system wrong values ni promote cheyakudadu eppudu kuda the smallest in smallest of the things you should be very cautious if it is a wrong value unnecessary is wrong wrong means unnecessary eh pillalaku aata vastulu ivvadam that is okay aata vastulu chuttu oka structure nirmanam cheyadam adi pillalaki adi manchidi kaadu koncham samskaram kaadu anyway so pilla lo ee barbie ni kavgulinchiporkuntaru we are like that with reference to the body the castist vadu pilla vadu barbie ni kavgulinchukunnattu gaane barbie ni kavgulinchina na barbie american barbie britan barbie like ani vadu kavgulinchukunnattu gaane aa shishu alage meedu kuda nenu ee caste aa caste ana body ni kavgulinchukune aa body go unnatonte quality tanni etini vesukoni vaademo matladukuntadu he is like a child ఇగ్నరెంట్ చైల్డ్ చైల్డ్ కంటే ఏదో ఆట పాట ఏదో ఉంది వీడికే ఉంది కాబట్టి ఈ స్థూలవాదము సుపరాము నిరాకరించదగినది ఎవరో పాశ్చాత్యులు ఏమన్నారంటే ఇండియన్ ఫిలాసఫర్స్ అందరూ కూడా ఏదర్ దే ఆర్ పాట్ మేకర్ సర్ వేవర్ సర్ గోల్డ్ స్మిత్ అన్నారు వాళ్ళు కుమ్మరాళ్ళు అందుకే ఎప్పుడూ ఘట ఉంటూ లేకపోతే వాళ్ళేమో ఈ నేతగాళ్ళు ఎందుకంటే ఎప్పుడూ తంతువు దీంట్లో వస్తుంది తర్కశాస్త్రంలో తంతువాయ అంటే నేత నేవాడు తంతువు ప పఠము పఠము అంటే వస్త్రం తంతువులు అంటే దారాలు ఈ తంతువులకి వస్త్రానికి మధ్య నుండి సంబంధం ఏమిటి తంతు పఠం న్యాయం అని అలా చర్చించుకుంటూ పోతారు లేకపోతే ఈ కూటస్థ వేదాంతలు వీళ్ళు గోల్డ్ స్మిత్ ఎప్పుడు కూటస్థాత్మ కూటస్థాత్మ అంటూ ఉంటాడు కూటస్థం అంటే కంసాలివాని దాగలికి కూటస్థ అని పేరు కూటము పేరు వీడికి ఎప్పుడు అదే దృష్టాంతం కూటయువతిష్ఠతి ఆత్మ కూటస్థ అంటూ ఉంటాడు కాబట్టి వీడు కంసాలివాడీ ఉండాలి ఈ జన్మలోనైనా కంసాలవాడవి ఉండాలి లేకపోతే పూర్వ జన్మలోనైనా కంసాలవాడ ఉండాలి అంచేత ఈ వేదాంతులు ఉన్నారు వీళ్ళు అయితే మేకర్స్ ఆర్ వేవర్స్ ఆర్ ఆర్ గోల్డ్ స్మిత్స్ అని ఎవడో ఫిలాసఫ అని ఒక ఆయన అన్నాడు సో ఎందుకంటే వీళ్ళు ప్రతిదాన్ని రాపాడించి ఏది వదిలిపెట్టరు అలాగా ఆ దృష్టాంతాలు తీసుకుని ప్రతిదాన్ని రాపాడించి సత్యాన్ని నిగ్గుదేల్చే ప్రయత్నంలో ఉంటారు మనం అలా ఉండాలి అంతేగాని డూడు బసవన్నా అని ఎప్పుడైనా విన్నారా అంటే అటుకులు తింటాను కొన్ని ఊక ఎందుకవ ఓక నవ్వుతాను నీళ్లు తాగుతావా నీళ్లు తాగుతాను అలా ఉండకూడదు సో చాలా నిగ్గు తేల్చి సత్యాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళాలి మూర్త ఇది మూర్త విధ అదండి వీళ్ళు వీళ్ళకి ఆగమికులు అని పేరు ఆగమికులు ఆగమశాస్త్రం ఆగమశాస్త్రం అంటారు ఏమంటే ఆగమశాస్త్ర వివాంసులు అని అంటారు కొంతమంది ఆగమశాస్త్ర వివాంసులు అంటే నాకు నాకు ఏమీ అర్థం కాదు ఏవి విద్వాంసులు ఏదో వ్యాకరణ శాస్త్ర విద్వాంసులు ఉన్నావు లేకపోతే తర్కశాస్త్ర వివాంసులు ఉన్నావు ఏదో అలా చెప్తే బాగానే ఉంటుంది కానీ ఆగమశాస్త్ర వివాంసులు అంటే ఏమిటి విద్వాంసుడు ఏమిటి అంటే శైవాగమము అని ఉంది ఒక ఆయన నాకు తీసుకొచ్చి నాలుగు పుస్తకాలు ఇచ్చాడు ఈ శైవాగమం పుస్తకాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు నేను ఏదో రెండు పళ్ళు అయిన పెట్టాను అది చూడమని అన్నారేమో అనుకున్నాను నేను కొంచెం తేరుకుని అది వెళ్ళిరండి కాఫీ తాగి తీసుకోండి అని మరి వచ్చేసి పంపించిన తర్వాత చూసుకుంటే నాలుగు పుస్తకాలు అక్కడే ఉన్నాయి ఎవరన్నా మీ పుస్తకాలు మర్చిపోయారని నన్ను ఫోన్ చేసి చెప్తే నేనేం మర్చిపోలేదు మీకే ఇచ్చేశానండి ఎవరు ఏమిటంటే అవి శైవాగమ పుస్తకాలు శైవాగమం చదవడం ప్రారంభిస్తే నాకు మతిపోయింది ఏమిటిదంతాను అని చెప్పేసి ఇప్పుడు నంది ఉంటుంది ఈ నంది శివుడు లింగానికి ఇన్ని దూరం ఇంత ఇన్ని మీటర్లు దూరంలో పెట్టాలి అని ఓ రూల్ పెడతాడు ఇరవై మీటర్లు దూరంలో పెట్టాలి ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల్లో ఇరవై మీటర్లకి తగ్గినా పర్వాలేదు ఇరవై మీటర్లకి పెరిగినా పర్వాలేదు ఇంకే మరి మీటర్లు ఎందుకు ఇంకెందుకు కుడివైపు ఉండాలి ఎప్పుడైనా కుదరపోతే ఇరవైవైపు ఉన్నా పర్వాలేదు మరి ఇంకెందుకు కుడివైపు ఈ రకంగా బాగా శ్లోకం మీద శ్లోకం శ్లోకం మీద శ్లోకం యాభై శ్లోకాల అధ్యాయం అధ్యాయం మీద అధ్యాయం ఎవటో అంతా ఊకబొక్కినట్టుగా ఎంత చదివినా దాంట్లోంచి ఏమీ రాదు నవిలి నవిలి ఏ రుచి లేకుండా విసిగెత్తిపోయి అయ్యే బాబు ఇవే ఎక్కడ పుస్తకాలు ఉంది బాబు అది ఇలా ఉంటుంది ఆ దేవాలయం ఉంటుంది దానికి ఇటు అటు జయుడు విజయుడు ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రమాణము ఆ లోపల ఉండే దేవుడి ప్రమాణం కంటే తక్కువ ఉండాలి వాళ్ళు ఈ డిగ్రీల దూరంలో ఉండాలి ఆ కోణం ఎంత ఉండాలి ఈ కోణం ఎంత ఉండాలి ఆ కోణం ఆ కోణాలకు సంఖ్యలు ఉంటాయి ఆ యాంగిల్స్లో అవి ఇప్పుడున్న భాషలో ఉండవు మనకి తెలుసున్న భాషలో ఉండవు ఏదో భాషలో ఉంటాయి సో ఈ దేవాలయం చుట్టూ మూడు యోజనముల దూరము వదిలిపెట్టవల యోజనం అంటే ఎంతో ఎవరికీ తెలియదు ఈనాటి వరకు అది ఆరు మైళ్ళ రెండు ఎంత యోజనం అంటే అరడగను పక్షాలు ఉన్నాయి తర్వాత హస్త నాలుగు హస్తముల దూరం ఉండవలను హస్తం అంటే ఇది మూర నాలుగు మూరల దూరం ఉండాలి ఈ మూరకి వ్యవస్థ ఏమిటి ఈ రకంగా ఏవో వాళ్ళ కాలంలో వాళ్ళు ఏదో చేశారు ఇలాగే దేవాలయం చుట్టూ ప్రాకారం ఉండాలి ప్రాకారం కట్టడానికి డబ్బులు లేపితే కనీసం మొక్కలైనా పోతుండాలి ఏదో అలాగే అలా ఉంటుంది ఇదో పాలిటిక్స్ ఇదో చదువు ఏం చెప్పంటారు అన్ని అనుష్ శ్లోకాల తప్ప ఇంకేం ఉండదు ఆ సంస్కృతం అంతా ఫల గడపడగా ఉంటుంది అది పాణినితోటి కుదిరితే అబో కుదిరింది కుదరకపోతే చాంద్రస ప్రయోగ అంశం ప్రయోగ కుదిరిలో మరాలేదు కుదర మీద ఈ శ్లోకాలు చదువుకుంటూ ఉండటం మీరు దాటు చదవాల్సిందే ఉంది ఓ ఇండెక్స్ ఒకటి పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఇండెక్స్ ఒకటి తయారు పెట్టుకుంటే అమర నిఘంటు వల్లించడం అంత అనవసరం అదే కానీ ఓ ఇండెక్స్ పెట్టుకుంటే మీకు కావాల్సిన టాపిక్ ఇండెక్స్లో చూసి ఆ పేజీ చూసి ఆ శ్లోకం చూస్తే అయిపోయాను దీంట్లో ఇంక కావాలి డిక్షనరీ చూడగలిగేంత పాండిత్యం ఉంటే సరపడు నేను నాకు దైవం అధ్వ ఒక శైవాగమ పండితుడు నేను శైవాగ పండితుడు అన్నయన ఆయన కనబడ్డాడు ఎవరినో ఇలా రండి రండి మీతో పాని ఉందని చెప్పేసి ఆయన్ని తీసుకొచ్చి ఈ నాలుగు పుస్తకాలు దానికి దక్షిణ జోడించి ఇచ్చి తీసుకోండి అని ఇచ్చి ఆ పుస్తకాలు ఈ శైవాగమానికి ఆపోజిట్గా వైష్ణవాగమం వైష్ణవాగమంలో వైఖానసాగమం వేరు పాంచరాత్ర ఆగమం వేరు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు తెలుసా శైవం దాకా ఎలాగో దుమ్మెత్తి పోసుకుంటాను నేను శైవం అంటే వైష్ణవంలోనే వైఖానసం వాళ్ళు పాంచరాత్రం వాళ్ళు పచ్చగడ్డి వేస్తే భగ్గు కొంటున్నారు అసలు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చేసే పూజలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా తప్పే అని పాంచరాత్రాగమం వాళ్ళు అంటారు వీళ్ళు పరమా మూర్ఖులు అంటున్నారు అంతా కరెక్టే వాళ్ళకేం తెలియదు అని ఆ వైఖాన సాగమం ఆయన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద చర్చనీయ అంశం ఏదో పునుగు పిల్లుల తైలము వెంకటేశ్వర స్వామికి పట్టించాలా అక్కర్లేదా అది చర్చ పెద్ద చర్చ పునుగు పిల్లులను ఉంటాయి ఆ పిల్లులు అవోరకం పిల్లులు మామూలు పిల్లుల కంటే భిన్నంగా ఉంటాయి వాటి శరీరం నుంచి ఒక తైలం ఒక డస్ట్ ఏదో రాలితుంది ఆ రాలని డస్ట్ని ఆయిల్లో కనుక కలిపినట్లయితే డిజాల్వ్ అవుతుందో అవుదో మొత్తానికి ఆయిల్కి సం కలర్ వస్తుంది దానికి ఒక సుగంధం వస్తుంది ఇప్పుడు ఆ ఆయిల్తో వెంకటేశ్వర స్వామికి అభ్యంగనం పదిహేను నాలుగో సారో నలుగురుగోసారో చేయాలని ఎక్కడో వైగాన సాగమం పుస్తకంలో ఎక్కడో ఉంది అది చేస్తున్నారా లేదా వీళ్ళు చేయట్లేదు ఈ కునుగు పిల్లలు అరణ్య వీళ్ళు వన్య సంరక్షణ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు మీరు వాటిని అలా పట్టుకుని కేజీఎస్లో పెట్టి అలా బంధించి పెట్టడానికి వీలు వాళ్ళు అన్నారు వీళ్ళు ఆ పని చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ పులుల్ని వాటిని తీసుకెళ్లి అడవిలో వదిలేయాలా పట్టు పెట్టుకోవాలా అడవిలో వదిలేయమని ఎవడో అంటే అయ్యో అలాగే ఆగమశాస్త్రంలో అది ఉండాలని చెప్పారే జవాది పులుగు అంటే ఏ రాశారు అప్పట్లో వాళ్ళకి తెలుసున్నటువంటి ఆ రాసిన తెలుసున్న సుగంధ ద్రవ్యాలనే ఓ అనుష్టులో గుర్చాడు సంధి కుదిరినా కుదురుతుంది కుదరకపోతే సంధి రానసహానం ఉండనే ఆ అనుష్టు పట్టేసుకుని ఇంకా అది ఇటు కదలచడానికి వీరలేదు అటు కదలచడానికి వీరలేదు అంటూ ఎవడైనా ఒకవేళ నాలంటి పొట్టుగాడు పర్లేవిరవా పునుగేవి ఊరికి చేతస్తుంది చెప్పగా ఆ పిల్లల్ని వదిలిపెట్టేసేయండి చక్కగా మన దగ్గర ఏవో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి వేసుకోండి మీకు సుగంధమే కావాల్సి వస్తే సుగంధం మీకు కానీ వెంకటేశ్వర స్వామికి సుగంధం తక్కువైనా నష్టం లేదు కానీ ఇవ్వడ నాలాంటి పూట్టుగాడు ఎవడైనా అంటే వాడిని అక్కడ ఈ కట్టెలుంటే చోటు వీళ్ళు పొత్తు నిలబడి రెండు బెత్తాలు దాంతో నెత్తి మీద కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాను అక్కడ ఉండదు ఎవరు వీళ్ళకి ఆగమికులు అని పేరు మీకు ఆగమికులు ఎలా ఉంటారో ఒక నేను ఆ పుస్తకంలో ఉన్నది అక్కడ టీకాకారుడు రాసింది టీకాకారుడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జీవించాడు ఆయన రాసింది చెప్తో దాన్ని ఆధునిక సమాజానికి కూడా కల్పించి చెప్తాను కనెక్ట్ చేసి ఈ చేపడం ఇది ఇలా చెప్పాలా ఇంకోలా చెప్పాలా అంటే నాకే అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది ఉన్నమాట చెప్తాను వీళ్ళు చూస్తే నాకు మతిపోయి ఇంకో వీళ్ళు ఉంటారు వాళ్ళ సిద్ధాంతం దేవతా సిద్ధాంతము మూర్త ఇది మూర్త విధ దేవుడు అనేవాడు ఓ మూర్తిని కలిగి ఉంటాడు మూర్తి ఉంటేనే కదా వాడికి జువ్వాది జవ్వాదియా జువ్వాదియో పునుగు ఇవన్నీ మూర్తిగలవాడికే కానీ ఏ మూర్తి లేనివాడికి ఇవన్నీ ఎందుకు దేవుడు దేవుడికి అభ్యంగన స్నానం అభ్యంగన స్నానంలో నూనె ఆ నూనెలో తైలం దాంట్లో మళ్ళీ సుగంధ ద్రవ్యం అది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి ఏమిటో మూర్త ఇది మూర్త ఈ సృష్టి సృష్టికర్త సృష్టికర్త చేశాడు ఆ సృష్టికర్త పరమసత్యం ఆ సృష్టికర్త ఎలా ఉంటాడు చక్రధారి అని ఒకడు అంటాడు చక్రధారి అంటే చక్రం ఒకటి పట్టుకుని ఉంటాడని కాదా ఇప్పుడు చక్రం మెటల్తో చేసి ఉండాలా అక్కర్లేదా ఆ మెటల్ సృష్టి తర్వాత వచ్చినా సృష్టికి ముందే ఉందా మరి చక్రధారి సృష్టి చేయడం ఏమిటి ఏమని చెప్పమంటారు చక్రము చక్రమంటే మెటల్ చక్రం కాదు కాదంటే మెటల్ కాదండి గోల్డ్ గోల్డ్ సృష్టి తర్వాత వచ్చిందా సృష్టికి ముందు వచ్చిందా ఏమాట మాట్లాడతారు చక్రము అంటే కాల చక్రం అని అర్థం సృష్టికి ముందు ఏమొస్తుంది కాలం వస్తుంది ఎందుకంటే సృష్టి అంటే అది ఫినామినల్ యూనివర్స్ ఇట్స్ ఎ ఫినామినమ్ ఇట్స్ ఏ మూమెంట్ మూమెంట్కే సృష్టి అని పేరు సినిమా అంటే సినిమా అది మూమెంట్ నుంచి వస్తుందా లేకపోతే ఏదైనా చక్రం నుంచి వస్తుందా మూమెంట్ నుంచి వస్తుందా మూమెంట్ అంటే కాల కాలం కాలము సైక్లిక్ అంచేత కాల సినిమా చక్రం కూడా సైక్లికే సినిమా చక్రమే కాదు ఈ ప్రపంచంలో ఎన్ని మూమెంట్స్ ఉంటాయి అన్నీ సైక్లికే దేర్ ఈజ్ నో స్ట్రైట్ లైన్ మూమెంట్స్ కాదంటే వీడు వృద్ధాప్యం అంటే వృద్ధాప్యం అంటే మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోతాడు ఆ బాల్యంలో ఉండే పిల్లల లక్షణాలన్నీ వీడికి వస్తాయి బాల్యంలో పళ్ళు ఉండవు వీడికి పళ్ళు పోతాయి బాల్యంలో జుట్టు ఉండదు వీడికి జుట్టు ఊడిపోతుంది బాల్యంలో ఎవరో పట్టుకుని నడిపించాలి వీడి వీడికి అదే పని వస్తుంది మళ్ళీ సైక్లిక్ అది బాల్యంలో మతి మరుపు అన్నీ ఏమీ ఉండదు మతి ఏ ఉండదు వీడు అన్నీ మరిచిపోయి చిన్నపిల్లవాళ్ళే కూర్చుని ఉంటాడు సృష్టి సైక్లిక్ ఆ సంగతి మర్చిపోయి ఒక చక్రం అంటే చక్రమే ఆ చక్రం పట్టుకోవడానికి ఒక వేలు ఉండాలి వేలు ఉండాలంటే దేహం ఉండాలి ఆ దేహం కలిగి ఉంటాడు దేవుడు అని వీడిని మూర్త ఇది మూర్త విధహ దేవుడికి దేహం ఉంటే ఆయనకు అభ్యంగన స్నానం అవసరం ఉంటుంది అభ్యంగన స్నానం కావాలంటే నూనె కావాలి నూనె కావాలంటే దాంట్లో ఇగో పులుగు కావాలి పులుగు కావాలంటే పులుగు పిల్లులు కావాలి పులుగు పిల్లులు కావాలంటే ఇంకోటి ఏదో ఇదంతా కూడా అలా నడుస్తూ ఉంటుంది హింస ఎంత హింస అంటే ఏనుగుల్ని సౌత్ ఇండియాలో దేవుడి పేరుతో పెట్టే హింసకి హద్దులు లేవు ఆ ఏనుగుని పట్టేసుకోవటం దాన్ని గొలుసులేసి కట్టేయటం దాని కాళ్ళు వాచిపోతూ ఉంటాయి అయినా సరే అలా కట్టేసి పెడతారు దాన్ని నామాలు పెట్టేయటం పెయింట్ తోటి నామాలు పెట్టేయటం దానికి ఏనుగుకి నామం పెట్టడం ఏంటంటే మనం పెట్టుకోవాలి అది కడుక్కోలేదు కదా దానికి ఆ పెయింట్ వేసేస్తే అంతంత పెయింట్లు అలా వేసేస్తే దానికి ఆ చర్మం మీద దొరద పుట్టేసి దానికి దుఃఖంగా ఉంటుంది ఈ రకంగా చాలా దురదృష్టకరమైన సమాచారం